మీ అందరికి శుభాభివందనలు స్టార్ట్ ప్రేజెస్ ప్రేజ్ లాంటి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వాధికారి దేవాతి దేవా నీకే వంధనాలయ్యా జీవంగాలయేసయ్యా జీవాధిపతి నీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాల నాయనా దయగలిగిన మా తండ్రి ఇది నమ్మంతా ప్రభా నీ బల మీద భద్రపరిచిన ఆయన మీరు కాచిన విధానం కొరకే నీకు వందనాలు మా గొప్ప కాపరి నీకే వందనాలు ఏసయ పరిశుద్ధుడా నీకే స్థుతులు స్తోత్రాల నాయనా మీరు ఇచ్చిన ప్రభావ యొక్క సమయం కొరకే నీ కోట్ల ఆది వందనాలను నాయన దయగల తండ్రి ఇదిగో నా నీ పరిశుద్ధ బిడలతో కలిసి నా ప్రభావ నీ నామం న స్థుతించటకు నాయన నేను ఆరాధించుకుటకు చిన్న కృప కొరకాకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభ ప్రార్థన ఆరాధనలు హండి దిహండినైనా పరిశుద్ధుడా నీకే వందనాలు వేసయ ప్రభ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరు మైము పొందండి వేసు ప్రభా పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్రాల నైనా ప్రభా మీరే ఆత్మ నడిపింపుదై ప్రభా మీ పర్లో ఒక మర్మాలు మాకు బయలుపరచేయండి ఎసు ప్రభావ పరిశుద్ధుడా తండ్రి మీ యొక్క ప్రభా వాక్యం చెప్తున్న వాళ్ళ ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నింపుదలు దయచ్చేయండి మీ ఆత్మతో నింపి ప్రభా మీ జీవవాకులు ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడానికి స్థుతి స్తోత్రాలను అయినా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయినా తొందరగా జాయిన్ అవటకు నీ కృప దయచేయండి పరిశుద్ధుడానికి వంధనలు అయ్యా ప్రతి ఒక్క ఆటంకాలు మీరు తొలగించండి ఏసయ్యా మీరే సహాయం చేయండి వారికినైనా తండ్రి రక్షణ మారుమోసై చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా నీకే వందనాలు అయినా అనారోగ్యం ఉన్న వాళ్ళని కూడా ప్రభా మీరు స్వస్థపరిచండి ఎసు ప్రభా నీకే వందనాలయ్యా ప్రభా ఈ ఆరాధన అంతట్లా మీరే ఆదిత్యం తండ్రి నీకు మహిమకరంగా ప్రభా తండ్రి ఆరాధనతో నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపదై కృపక అప్ప చెప్పుకుంటూ ఎస్ఐ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ జీ సబ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మాట మాడుతున్నాము ఊహ కందని ప్రేమలోని భావమే నీవు హృదయ మందు పరవశించు గానమే నీవు ఊహ కందని ప్రేమలోని భావమే నీవు హృదయమందు పరవశించి గానమే నీవు మనసు నిండి నరమ్యమైన గమ్యమే నీవు మరపురాణి కలల సౌదం గుర్తులే నీవు ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు నీ ప్రేమ కౌకిలిలో ఆనందమే నీవు ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు ఊహ కందని ప్రేమలో నీ భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించే తనువు తీరే వరకు నన్ను విడువలేనంది తెల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించే తలువు తీరే నన్ను విడివలేనంది అది ఏ నే గాయపరచిన వేళలో కన్నీరు కాచిన ప్రేమగా నులివెచ్చలైనా వడికి చేచి ఆదరించిన ప్రేమే నీ గుండెలోనను చేర్చిన నీ అమరమైన ప్రేమయే నీ గుండెలోనను చేర్చిన నీ అమరమైన ప్రేమయే ఊహ కందని ప్రేమలో నీ భావమే నీవు హృదయమందు పరవశించు కాలమే నీవు నీకి నీలను వరమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా నింగి నీలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా అదే తన మహిమ విరిచిన భాగ్యము ఈ భువికి వచ్చిన భాగ్యము నన్ను దాటిపో కా వెతికి నా నీ మధురమైన ప్రేమై నీ సర్వమిచ్చిన దాతవు నన్ను అత్తుకున్న స్వామివి నీ సర్వమిచ్చిన దాతవు నన్ను అత్తుకున్న స్వామివి కందని ప్రేమలోని భావమే నీవు హృదయమందు పరవసించు గానమే నీవు ందు గాయమైతే కుదుటపడును కదా గుండె గాయం గురుతు పట్టిన లేడు కదా దేహమందు గాయమైతే కుదుటబడును కదా గుండె గాయం గురుతు పట్టిన నరుడు లేడు కదా నీవే నీవే సయ్యా నాంతరంగము తెరిచి చూచిన గాఢమైన ప్రేమ నను భుజముపై నా మోసిన అలసిపోని ప్రేమ నీవు లేనిదైనా బతుకులో విలువంటులేనే లేదయా నీవు లేనిదైనా బ్రతుకులో విలువంటులేనే లేదయా ఊహ కందని ప్రేమలో భావమై నీవు హృదయమందు పరవసించి గానమే నీవు మనస్సు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాణి కలల సౌధం గురుతులే నీవు ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు నీ ప్రేమ కౌకిలిలో ఆనందమే నీవు భావే నీవు హృదయ మందు పరవశించు దానమే నీవు థ్యాంక్ యూ యాత్ర సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు ప్రేజురాజ్ సిస్టర్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ అందరికీ ఈ రాత్రికాలం ముందు దేవుడు మనల్ కాచి కాపాడిన దేవుడికి వందనాలు ఈరోజు వాక్యంలోకి వెళ్దాము ప్రార్థన పూర్వకంగా పరిషత్తుడా మహోన్నతుడా సరసక్తమంతుడా దీవంగల తండ్రి నీకు వందనాలేదు ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి నీకు వందనాలు ఇచ్చిన అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా వాక్యజీత నిర్మాతం మాట్లాడండి ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినాం రక్షించడం కాజి కాపాడిన దేవ భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రంలో రెక్కలైన వందనాలు మమ్మల్ని సజీలకలు పెట్టిన దేవానికి కోట్లాది వందనాలు ప్రభ ఎన్నో విషయాలను మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినారు ప్రభ భద్రపరిచినది దేవ అందరిని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాలం మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు కోట్లాది వందనం వాక్యజత నిర్మాత మాట్లాడండి మమ్మల్ని బలపరచండి తండ్రి యశు ప్రభానికి వందన ప్రతిదినం నిర్మాతో మాట్లాడుతున్నారు ఆయన అందుబాటు నీకు వందనాలు ప్రభావ స్తోత్రమునైనా హృదయాలను ఎంతగానో బలపరుస్తూ తండ్రి నీకు తోత్రములు చెల్లిన ప్రతి ఒక్క మిమ్మల్ని నీకే చెల్లిస్తూ నదడి శ్రీ కృష్ణి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సలాద్ందరికీ ఈరోజు వాక్యం ఏంటంటే దప్పికొన్న వారులార గురించి మనం అంశం తీసుకుంటున్నాము మన ఏషియా యాభై ఐదు అధ్యాయము ఆ అంశాల నుంచి మనము చూసుకుంటున్నాము ఇక్కడ దప్పిక గురించి దేవుడు మాట్లాడతా ఉన్నాడు కదా ఎసియా ద్వారా మరి పలికిన మాటలు మరి ఏసు ప్రభు ఆత్మరూపకంగా నారాయణ ద్వారా పలికింది కాబట్టి మనకి ఈ రోజు మాట్లాడుతున్నాడు అనమాట అయితే ఈ రోజు ఎసియాలో అధ్యాయము మొదటి వచనము చూపుకుందాము దప్పికొన్న వారులారా నీల రూకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయండి రండి దూకలు లేకపోయినాను ఏమీ ఇయ్యకయే ద్రాక్ష రసము నుండి కదా దేవుడు ఇక్కడ మాట్లాడతా ఉన్నాడు దప్పిక గురించి మాట్లాడతా ఉన్నాడు ఇక్కడ కదా ఏషియాలో దప్పిక గురించి చూడు మనకు అనేకమైన దప్పికలు ఉన్నాయి కదా ఈ లోకాంతారమైన ఉన్న ఈ లోకాంతారమైన దప్పిక కానీ ఆత్మీయకంగా ఉన్న వాళ్ళకి ఆత్మీయకంగా మరి అనేకమైన దప్పికలు ఉన్నాయి చూడు ఈరోజు ఈ లోకంలో దప్పిక కొనవారులారా దేవుడు అంటూ నీళ్ళ యుద్ధకు రండి మరి ఎంతమందికి దాహం ఉన్నది కదా ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనేకమైన విషయాల్లో దాహంలో ఉన్నారు కదా ఈ లోకాన్ని సంపాదన వెంబడి పడడం కదా ఆ వాళ్ళు పడి ఇంకా దాహం తీరకుండానే ఉన్నారని తెలుస్తుంది కదా కానీ దేవుడు అంటున్నాడు దప్పికొన్న నీళ్ళ యొద్కు రండి అంటున్నాడు ఆ నీళ్లు ఏసు కదా ఆ నీళ్లు ఏసు కాబట్టి ఈ దప్పిక మనకు ఆత్మీయకంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు కదా మనకి ఏ దప్పిక ఉంది కదా ఈ లోకంలో ఆత్మీయకంగా దప్పిక గురించి మాట్లాడుతున్నాం మనము ఈరోజు కదా దప్పిక మరి అనేకమైన ఆత్మలకు నుంచే మన దప్పిక కదా ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులకు ఏ విధంగా ఉంది మరి దేవుడు సత్యంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ లోకంలో ఉన్న అన్యాజలకు ఏ దప్పిక ఉంది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు దేవుడు సరే మరి ఇక్కడ అడుగుతున్నాడు దప్పిక కొన్న వారులారా నీళ్ళ రండి రూకాలు లేని వారులారా మీరు వచ్చిమంటుని మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి రూపం లేకపోయినాను ఏమీ ఇయ్యకయే ద్రాక్షార స్థానంను కొనుండి కదా దేవుడు మనకు అనేకమైన దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మీ దేవుడి దగ్గర దప్పిక ఉంటే నీళ్ళ యుద్దకు ఆ నీళ్ళ జలపు ఊటనే కాబట్టి ఆ ఊట యేసు ప్రభు దగ్గరనే ఉన్నది కదా మనము మరి అనేకమైన విషయాలలో చూసినట్టయితే రూకం లేకపోయినాన మీరు వచ్చి కొన్ని భోజనము చేయండి దేవుని దగ్గర సమస్తము ఉన్నది కదా అది ఎప్పుడైతే ఆ దాహం కొని నువ్వు ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే నువ్వు బలపడి ఉంటావో ఈ ఆత్మీయ జీవితంలో నీకు దప్పిక దేవుని దగ్గరనే దొరుకుతుంది కదా ఆ దప్పిక నువ్వు ఎన్ని విషయాలలో ప్రార్థించినా నువ్వు ఆత్మలో ఉండి దేవుని దగ్గర కూర్చొని ఎప్పుడైతే అడుగుతావో ఆత్మీయత దప్పిక కొరకు దేవుడు తీర్చేవాడు కదా ఏ లోకంలో ఉంది ఈ లోకంలో దప్పిక అడిగిన వనుకో అది కొన్ని రోజులు బాగుంటది కొన్ని రోజుల తర్వాత అది నశించిపోతుంది కాని నిత్యమైన జీవం ఏసుప్రభే కాబట్టి ఆ దప్పిక కొరకు దానికి ప్రతిఫలము దేవుడు కలగజేస్తాడు మనకు ఏ దిప్ప దప్పిక కొరకు మనము కలిగి ఈ రోజు మనము స్పర్శించుకోవాల మన జీవితాన్ని చూడు ఈ భయంకరమైన పరిస్థితి ఎంత ఊహించని జీవితంలో మనుషులు జీవిస్తా ఉన్నారు ఏం జరగబోతుందో కూడా రేపటి సంగతి వాలకు తెలియకుండాన్నారు లోకంలో జరిగిపోయిన తర్వాత బాధపడడం దుఃఖించడం శరీరము నల్లగొట్టబడడం ఎందుకంటే లోకమే కాదు ఈ దేవుని బిడ్డలాల మధ్యలో కూడా జరుగుతా ఉన్నది అది కానీ నువ్వు ముందుగానే నువ్వు దేవుడు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు నువ్వు దప్పికొనుంటే నీళ్ళ యుద్ధకు రండి ఆయన నీళ్ళైన వాక్యము పరిశుద్ధాత్మ ఆయన జీవ జలకు ఆయన దగ్గర ఉన్నాయి ఎంత కావాలంటే దేవుడు అంతగా దప్పికానికి ఇస్తా ఉంటాడు ఈ రోజున ఏ దప్పికలో ఉన్నవో మనము పరీక్షించుకోవాలా కదా అందుకే దేవుడు మరి విషయాలు జాగ్రత్తగా మనకు మాట్లాడుతా ఉంటాడు మరి తెలియజేస్తా ఉన్నాడు చూడు ఆత్మీయతగా ఉన్న వాళ్ళకు ప్రతి దిన మనకు దాహమే ఉంటది ఎందుకంటే నశించే వారి కొరకే మన దాహము కదా వాళ్ళని వ్యక్తి రక్షించి దేవుని సాధానికి నడిపియాలని మనం ఎంతగానో ప్రయత్సపడతా ఉన్నాం కదా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం కదా వాళ్ళ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నది దేవుని సన్నిధిలో లెక్క ఉంటది కాబట్టి దేవుడు మరి ఎవరి కోసం నువ్వు ఉపవాసం ఉన్నావా ప్రార్థిస్తున్నావా నువ్వు వర్షిప్ చేస్తున్నావా వారి కొరకు ఏం చేస్తున్నావా ఆ దక్తిక దేవుడు నీకు తీరుస్తా ఉంటాడు అయితే దేవుడు ప్రతి జవాబు ఇచ్చే దేవుడైనా కదా దేవుడు ప్రతి ఒక్కదానికి దానికి జవాబిస్తాడు దేవుడు ఏది కూడా ప్రార్థన బెర్థము కాదు కదా ఈ రోజు ప్రార్థన చేసింది ప్రతి జవాబు ఒక రోజు కాకుండా మనం అనుకుంటాము టైం అయిపోతుందని కదా ఈ రోజు మనం ముర పెడతా ఉంటాం ఇది జరగలేదని కానీ ముందుకు అది జరుగుతుంది అది ఎట్లా ఉంటది అంటే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆ రుచిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ దాహం నుండి మొర దాని గురించి తెలుస్తుంది కదా ఇక్కడ రూపలు లేని వారులారైతే మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి ఆయన దగ్గరకు వచ్చి మరి భోజనం చేయండి రండి రూపం లేకపోయినాను ఏమి ఇయ్యకపోయినాను ద్రాక్ష పాలము కొనుండి అంటున్నాడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆ పాలను కొనుండి ద్రాక్షారసం చూడు ద్రాక్షారసము దేవుడు ఆ సత్యమైన జీవము దేవుని దగ్గర ఉంది కాబట్టి నీ దగ్గర ఏది లేకపోయిననో కదా నువ్వు ఏమి దేవుడు ఏమైనా అడుగుతాడా మనని ఏది కూడా అడగడు కదా నువ్వే ఏదో తీసుకపోయి ఏదో చేయాలనుకుంటావాని అది కాదుగా దేవుడికి ఏమైనా తీసుకుంటాడా దేవుడు ఎప్పుడో తీసుకునే దేవుడు ఆయన కాదు కదా దేవుడు అంటున్నాడు రండి ఇక్కడ ఏమంటున్నాడు రండి లోకలు లేకపోయినా ఏని ఈయకయే ద్రాక్ష రసము పాలనము కొనుండి దేవుడు ఊరుకనే కొనమంటున్నాడు ఉట్టిగానే మీకు ఇస్తా అంటుంది ఉచితంగా కానీ ఎంతమంది ఆసక్తితో దేవుడు ఉచితంగా ఎంత ధన్యత కదా ఈ లోకంలో నశించేదాని కొరకే మనం ఈ లోకం వెతుకుతూ ఉంటాం కదా నిత్యమైన జీవము దేవుడు మనకు ఉచితంగా ఇస్తా కూడా మనం తీసుకున్న ఉన్నమా మరి ఏ విధమైనది మన ప్రార్థన మన ఆసక్తి కదా దేవుడు అంటున్నాడు అదే మీ దగ్గర ఏమి రూపాలు లేకపోయినాను ఏమి ఇయ్యకయ్యే ద్రాక్ష రసం పాలను కొనుండి అంటున్నాడు కదా ఆయన దగ్గర సమస్తం ఉంది దేవుడు మనని విలువపెట్టి ఉన్నాడు కదా మనం ఆయనకి ఇచ్చి మనం కొనగలుగుతామా మీలో ఏమిస్తాం కదా మన దేవుడు ప్రాణం పెట్టేసింది కదా త్యాగం కాబట్టి దేవుడు అంటూ మన ప్రాణం పెట్టింది కాబట్టి ఆయన ఊర్కనే మీరు ఏమి ఇయ్యకపోయినా నీకు ఉచితంగా ఇస్తా అంటున్నాడు కాబట్టి ఈ దాహము మరి మనకు యోహన్ సువార్తలో మరి నాలుగో అధ్యాయంలో మరి సమరయస్తి గురించి అక్కడ రాయబడి ఉంటది అనేకమైన విషయాలు చూడు దేవుడు తన బిడ్డలకి వాగ్దానం చేసుకుంటూనే వస్తున్నాడు కదా అబ్రామ్ కి ఇస్సాకి మరి దగ్గర నుంచే మరి దేవుడు ఆ వాగ్దానాన్ని తీసుకొస్తూ ఉన్నాడనమాట కదా ఆ వాగ్దానాన్ని మనకి గుర్తు చేస్తా ఉన్నాడు మరి ఆ వాగ్దానంలో మనం చివరి వరకు ఉన్నామా అది గుర్తిరగాల ఎందుకంటే ఏషియాలో దేవుడు అనేకమైన విషయాలు చెప్పినా కూడా మరి దేవుని బిడ్డలు ఏ విధంగా ఉన్నారంటే చెడ్డగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళకు వాగ్దానం కూడగొట్టుకున్న జీవితాలు ఉన్నాయి కాబట్టి మరి దేవుడు కొత్త నిబంధనలు యోహన్సు వార్తలో మనకు అనేకమైన విషయాలు సమరసీరు ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటాడు కదా సమర మార్గంలో వెళుతూ ఉంటాడు ఏసుప్రభు మరి శిష్యులను తీసుకొని వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన అక్కడ వెళ్ళినప్పుడు శిష్యులు మన ఆహారం కోరడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బావి దగ్గరికి యాకోబు అనే బావి దగ్గరికి వాగ్దానం చేసిన బావి దగ్గరికి ఆయన వెళ్తా ఉంటాడు యాకోబు తన కుమారుడైన యశోతికి ఇచ్చిన భూమి దగ్గర నున్న తమలయలోని సుకారాను ఒక ఊరికి వచ్చాను అక్కడ యాకోబు అని బావి ఉండెను కనుక ఏసు ప్రయాణము వలన అలిసి నా ఆ బావి యొక్క యొక్క కూర్చుండెను ఆ బావి దగ్గర అలసిపోయింది ఏం చేస్తున్నారంట దేవుడు దేవుడికి ఏ అలసట ఉంది కదా అందుకే ఇక్కడ దప్పిక గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు అలసిపోయినాడంట దేని విషయంలో ఎందుకంటే ఆత్మల గురించి ఆయన లోకానికి వచ్చి మనకు చూపిస్తా ఉన్నాడు అలిసిపోయి ఉన్నాడు ఆత్మల భారంలో ఆయన బావి దగ్గర కూర్చొని ఉన్నాడు కదా అందుకే అక్కడ యాకో బావి ఉండను కనుక ఏసు ప్రయాణము వలన అలిసి ఉన్న రీతిని ఆ బావి యుద్ధ కూర్చుండను అప్పటికే ఇంచుమించు పన్నెండు గంటలు ఆయేను ఎన్ని గంటలైంది కొద్ది నుంచి ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఆయన దాహం ఉన్నప్పుడు మధ్యాహ్న కాలంలో ఏమైనదంట అక్కడ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఇంచుమించు పన్నెండు గంటలకు సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదు అక్కడికి రాగా ఏసు నాకు దాహం కిమ్మని ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళిందేరి ఆ సమరయ స్త్రీ యూదుడవు అయిన నీవు సమరైన స్త్రీ అయినా నన్ను దాహను కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఆమె అనుకుంటుంది నేను అంటిరాను దానని తన ఆత్మ చెప్పేస్తుంది ఆయన యూధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆమె ఏమనిపిస్తుంది వీళ్ళు యూదులు కదా వీళ్ళు మా బావి దగ్గర కూర్చున్నారు కదా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు మరి నేను ఏ విధంగా నీళ్ళు ఇవ్వగలను నేను అంటి రాను దాని కదా కదా యూధులు మరి సమరయ స్త్రీలకు మరి పొత్తు కుదరదు కానీ దేవుడు అక్కడ ఉపమానం ఏం చెప్తున్నాడంటే దేవుడు తగ్గించుకొని సమరయ దగ్గరికి వెళ్ళిపోయాడు కదా తగ్గించుకొని సమరయ దగ్గరికి అక్కడ బావి దాహం కురకు ఎందుకు అంటే అక్కడ భయంకరమైన పరిస్థితి బావి దగ్గర జరుగుతుంది కాబట్టి ఆ ఊర్లో జరుగుతుంది కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన ఆ బావి దాహంతో ఉన్నప్పుడు ఆ సమయ స్త్రీ అక్కడికి వచ్చింది మరి ఆయన దగ్గర చూడగానే ఆమెకు భయం కలిగిపోయింది అయ్యిన యూదుడు కదా యూదుడిలా ఉన్న యూదుడు కదా నేను ఎట్ట సమర నేను ఉన్నా ఇంత పాపంలో ఉన్న వాళ్ళం మేము అంటూ వాళ్ళం కదా అక్కడ పూజించనీకి లేదు వాళ్ళని పట్టుకోనికి లేదు మమ్మల్ని అన్ని కదా ప్రతి దాంట్లో నేను ఏ విధంగా ఆయనకు సహాయం చేయగలను అన్నట్టుగా ఆయన అడుగుతా నేను చెయ్యలేను కదా అందుకు ఆయన ఆయన ఏమంటున్నారంటే ఆ స్వరమిత్రి యూద యూదుడవైన నీవు సమరయత్రి అయిన నన్ను దానికి ఇమ్మని ఎలా అడుగుచున్నావు ఆయనతో చెప్పాను ఎలా అనగా యూదుడు సాంగత్యం చెయ్యరు వాళ్ళు అంటిరాని వాళ్ళ సమానంగా చూస్తుంది కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళిందంట బాల ఎద్దకే వెళ్ళిండు ఈరోజు మరి దేవుడు కూడా మనకు అరే విషంగా తెలియజేస్తా ఉన్నాడు ఎంత మంది పాపంలో జీవిస్తున్నారు ఎంత మంది లోకానుసరంగా జీవిస్తున్నారు ఈ లోకంలో భయంకరమైన పాపము వెంటాడుతుంది మనిషిని భయంకరమైన పాపము ఊహించని రీతిగా ఎంత భయంకరం అంటే చెప్పలేనంత రీతిగా మనుషులని నాశానికి తీసుకొని ఆ పాపము చూడు యూధులలో మరి ఈయన సాంగత్యము చేయకూడదని ఈమె అనుకుంటా ఉంది కానీ ఆయన అక్కడనే కూర్చున్నట్టు ఈ రోజు అలాంటి ఆసక్తి మనకు ఎవరైనా మనిషిని పాపి కనబడితే వాళ్ళతోని పోరు దగ్గరికి దూరంగానే పెడతారు ఏది మనకు అంటుకున్నట్టుగా ఎందుకంటే ఆ పాపిని మార్చనీ కదా ఈ లోకానికి దేవుడు మరి పాపిని చూస్తే నువ్వెందుకు ఆశ్రయించుకుంటావు వాళ్ళని ప్రేమించాలి కదా అప్పుడే వాళ్ళకు ప్రేమ అనేది రుచి చూపెట్టాలా కదా వాళ్ళలో గుణాలని మనం మార్చాలనే కానీ మనం ఎందుకు దూరం జరగాల చూడు ఇక్కడ ఏసు ప్రభు జీవితాన్ని చూపిస్తా ఉన్నాడు అక్కడ ఒక మాదిరి చూపిస్తా ఉన్నాడు అక్కడ సమరయ్య స్త్రీ పాపంలో జీవిస్తా ఉందామే అది దేవునికి తెలుసు కదా ఆ పరిశుద్ధమైన దేవునికి తెలుసు కాబట్టి ఆ ఊరికి వెళ్ళిండు కదా ఆ ఊరికి ఆ సమరయ మార్గంలో వెళ్ళి సుఖారాను ఒక ఊరికి వెళ్ళి అక్కడ కూర్చుండి బావి దగ్గర ఆయన బావి దగ్గర కూర్చొని ఆయన నీల కోసం దాహంతో ఉన్నాడు ఆయన ఆ దాహము చూడండి ఎట్లా ఉందంటే ఆమె అడుగుతుంది నేను నిన్ను అంటురాను వాళ్ళం కదా నీకు ఎలా సహాయం చేయగలనని ఆమె అడుగుతోంది ఆయన ఏమంటున్నాడంటే ఏసు ప్రభు యూధుల్లో సమరయతో సాంగత్యము చెయ్యరు అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహం కిమ్మని నిన్ను అడుగుచున్న వాడు ఎవడో అది ఎరిగి నీవు ఆయనను ఏమంటున్నావు అడుగుదువు అంటుండు కదా దేవుడి ఏమంటున్నాడు నువ్వు ఎవరైతే అందుకు యేసు నీవు దేవుని వరమును నాకి దాహం నిన్ను అడుగుచున్న వాడు ఎవడో నువ్వు తెలుసుకుంటే ఆయన ఏమంటాడు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు అంటున్నాడు ఆత్మీయకంగా ఆమెతో మాట్లాడుతున్నాడు చూడు ఆయన తెలుసుకుంటే ఎవరు అడుగుతున్నారో ఆత్మీయకంగా ఆమె నేత్రాల గురించి మాట్లాడుతుడు తెలిస్తే అప్పుడు నీకు స్పష్టంగా నీకు తెలుస్తుంది అన్నట్టుగా ఆమెకు తెలియజేస్తా ఉన్నాడు ఏసు ప్రభు చూడు అందుకు ఏసు నీవు దేవుని వరదమును నాకు అసలు ఏది ఉంటే అడుగుదు జీవింపదేశ జలము మనం ఏమనుకుంటున్నాము మీరు బావి గురించి మాట్లాడుతున్నా కానీ దేవుడు ఇక్కడ ఏమంటుందో నీకు ఏమిస్తా అంటూ జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను అప్పుడు స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది ఇది ఎలా ఉందంట చాలా లోతైనది అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనటకు నీకేమీ లేదు మరి చేదు కొనుటకు నియంత్రణ చేసుకొనికే వాళ్ళు ఉన్నదంటే ఏమీ లేదని ఏసుప్రభుని అడుగుతుందామె కమరయ్య శ్రీ నీకేమీ లేదు ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును మళ్ళీ ఆయన ప్రశ్నిస్తా చూడు తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళ యొక్క తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబ కంటే నీవు గొప్పవాడవా అని అంటుందామే ఆ పితరు నుంచి వచ్చిన వాడి కన్నా అంటుంది అని ఆయనను అడిగాను ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరల దప్పి కొను ఈ నీళ్లు చేదుకొని తాగితే నీకేమవుతుంది మళ్ళీ నీకు దాహమవుతుంది అంటున్నాడు అందుకే ఆమె ఆశ్చర్యపోతా ఉంది ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అని నేను ఇచ్చు నీళ్లు తాగు వాడు ఎవడూనో దప్పికొనడు నేను నాకు ఇచ్చుచున్న ఈ నీళ్లు నిత్య జీవము కై నిత్య వాణిలో ఊరేడి నీటి ముఖగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుంటున్నట్లు చేడుకొనటకు ఇంత దూరము రాకుండునట్లు లేకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి ఆతినీయకంగా ఆ దేవుడితే వేరే స్థానకు ఆమెకు చూడు ఆమె ఇది లోతైనది కదా అయ్యా ఇది లోతైనది చేదుకొనిటకు నీ దగ్గర ఏది కూడా లేదు కదా నువ్వు ఎలా చేదుకొని ఉండగలుగుతావు బావి కూడా మా పితరుల నుంచి వస్తున్నది బావి కదా మా పితరుల నుంచి వచ్చిన ఈ యాసోబు కంటే గొప్పవాడవా ఆయన ప్రశ్నిస్తూ ఉందామే కదా చూడు మనిషి శరీరంలో ఉంటే అనేకమైన ప్రశ్నలు మనిషికి కలుగుతా ఉంటాయి నువ్వు ఆత్మీయంలో ఉన్నావనుకోనికి ఈజీగా అన్ని అర్థమవుతా ఉంటాయి కదా చాలా మందికి ఇదే తేడా జరిగిపోతా ఉంటది జీవితంలో దేవుడు ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరికి అర్థం చాలా విషయాలు చాలా చెప్తా కదా మనిషి గుణం ఎలా ఉంటుంది ఒక సైడే ఆలోచిస్తారు రెండోసారి మాట్లాడడానికి ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఉండదు కాబట్టి ఎందుకంటే మనిషి గుణము ఎప్పుడు ఈ లోకం మటుకే చూస్తారు అసలు ద్వేషం పాద ఈర్షద దేవుడు చేస్తున్న మాటకి ఏమైందా అనేది కూడా జాగ్రత్తగా గ్రహించని స్థితి నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళి బలపరిచి అనేకమైన దాంట్లో నువ్వు ముందు ఉన్నావు అనుకో అని తెలుసుకున్నాం అనుకోనికి ఈజీగా అర్థమైపోతాయి కదా ఎవరు ఎలా ఉన్నారు ఆత్మీయ కంగున్నారా చర్యల కంగున్నారా దాహం కొనున్నారా కదా లోకానుసారంగా ఉన్నారా ఏది నా ఈ వివేచన తెలియకపోతే ఈ లోకంలో ఇక్కడ ఇట్లాగనే ఉండిపోవాల్సి వస్తుంది ఆత్మీయ జీవితంలో బలపరచిన వాడలాగా ఉండలేవు నీకేది కూడా అర్థం కాదు ఆయన రాబోయే దినాలలో భయంకరమైన స్థితిలో మీరు ఏ విధంగా నువ్వు ఈ చిన్న చిన్న సమస్యలైతే బలహీనంగా ఉన్నావు ఎంతకైతే సమస్యలు ఇప్పుడు రాబోతున్నప్పుడు ఏ విధంగా ఎదుర్కొంటావు ఈ భయంకరమైన పాప గురించి ఇక్కడ దేవుడు బావి దగ్గరకు వచ్చేడు మరి అనేక విషయాల మీకు భయపరుస్తా మళ్ళా దాహము కొనకుండా కదా ఈ నీళ్లు తాగుతానంట ఈ నీళ్లు దిప్పే జీవం లేక వాళ్ళు నీటి బొంగగా ఉండలేను ఆనతో చెప్పాను ఆ స్త్రీ మళ్ళీ ఈ బావి దగ్గర రాకుండా నేను ఉండాలి అని అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేరు కొనటకు నాకు దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయ అడగగా ఎవరైనా ఈ గురించి అడుగుతామా నేను ఎందుకు ఈ లోకంలో ఉన్న దేవ ఈ పాపంలో జీవిస్తున్నా నేను అంత దూరం పోలేను ఇక నేను ఇక్కడనే ఉండిపోతా నువ్వు ఏదైనా చేయి అని ఎప్పుడైనా అడుగుతామా ఆత్మీయంగా మనం అడగలేము ఎవరో చెప్పేదాకా మనకి ఇంకా తెలుసుకునే స్థితిలోనే ఉన్నాం ఆత్మీయ జీవితంలో ఎందుకంటే నువ్వు కూర్చొని దేవుని దగ్గర అడుగుతాయి కదా నీకు అన్ని సమస్తము భయపరచబడుతుంది కదా మనము ఇప్పుడు సమరస్ అడుగుతుంది అయ్యా నేను ఇక్కడ రాలేను నేను ఇక్కడ వరకే స్టాప్ అయిపోతా మళ్ళీ రాకుండా నేను ఏదైనా చేయి మీ దగ్గర అన్ని ఉన్నాయి అంటున్నారు అంటున్నావు కదా మన బాధ్యత తాగితే మీకు దక్తుకుంటారు కానీ ఏమి నిత్య జీవితాలకు నిత్య జీవము మీరు ఎప్పుడు కూడా దప్పికొన్నారో అంటుంది ఆ దప్పిక మనకున్నదా కదా కదా మనము ఎప్పుడు అనేకమైన విషయాలలో మనం దేవుని దగ్గర కూర్చొని ఎప్పుడైనా ప్రాయసం దేవా విషయంలో ఏమైనది దేవుని కృప ఎలా ఉంది ప్రభ నా పట్ల చూపించిన ఆయన మీ చిత్తం ఏమైనది ప్రభ నెరవేర్చు ప్రభ ఎన్ని పాపంలో జీవించారు ఈ అత్యయ దేశం పాద ఈర్ష కుళ్ళు ఇవన్నీ ఉంటే దేవుని రాజ్యానికి నిత్య మనం వెళ్ళలేము కానీ ఈయన అడుక్కుంటుంది అక్కడ కూర్చొని ఈ బావి దగ్గర రాకుండా నేను ఏం చేయాలా ఈ రోజు ఆ బావి దగ్గరికి పోకుండా నేను ఏం చేయాలా ప్రశ్న అలా అడుగుతుంది ఈ రోజు ఆ బావి అనే పాపమైన జీవితంలో మళ్ళా పడకుండా ఉండాలి అంటే నేను రోజు ఈ టైంకి చేదుకొని పోవాలంటే చాలా కష్టంగా మనకి ఎందుకంటే కొద్దంతా మంచిగా జీవించేవాళ్ళు కానీ ఈమె పాపంగా జీవిస్తుంది ఎన్ని రోజులు మనం ఈ పాపంగా జీవించ జీవించేటట్టుగా మనం చెప్పండి మరి దేవుని జలం కూర్చొని మళ్ళా వెనకకు తిరిగినట్టుగా ఉండకూడదు దేవుని సన్నిధిలో మనము జీవజలాన్ని తాగినాము ఆ పరిశుద్ధాత్మనిలో ఉంటే ఆ జీవజలము ఆ దేవుడు వాక్యము నివసిస్తే మనం ఏ తప్పు చేయము ఏ పాపం పడము ఏ అసూయ ద్వేషం రాదు వస్తుంది ఈ రోజు అంటే నువ్వు పాపంలో జీవించిన వాడి ఇప్పుడు ఇంకా దప్పిక కొన్ని దానిలాగానే ఆ జీవజలపు తాగుతున్నా కూడా నువ్వు పాపంలో జీవిస్తున్నావు కానీ నిత్య జీవానికి వెళ్ళలేవు ఈమె నిత్య జీవం గురించి దేవుడు మాట్లాడతా ఉండ పరలోకం గురించి ఈమె పరలోకానికి వెళ్ళి దాంట్లో ఈమె అడుగుతుంది ఏ విధంగా తయారు కావాలో దేవుని దగ్గర దేవుడు ఎంత విధంగా ఆమెకు చాలా విష చెప్పిండు చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని కదా ఊరంతా చాటేసింది ఒక్క చిన్న పాఠం చూడండి ఊరంతా మార్చగలిగింది ఈ రోజు మన జీవితంలో ఇంకా ఈ పాపమైన దగ్గర మనము ఇంకా చేదుకుంటూ చేదుకుంటూ చేదుకుంటూ ఉంటూ ఆ పాపమైన జీవితంలోనే ఈ లోకానుసరంగా జీవిస్తే మరి ఈ లోకం నిత్య జీవంలో నువ్వు వెళ్ళనికి అవకాశం లేదు దేవుడు ఆ సమరయత్తో మాట్లాడుతూ ఉండు ఆ నిత్య గురించి మాట్లాడుతుంటూ ఎప్పుడైతే నేను ఇస్తానో అది ఎప్పుడు కూడా నువ్వు దప్పికొనలేరు అంటున్నాడు ఇక్కడ చూడు ఇది ఎషయ ఈ దప్పికొన్న వాళ్ళని నీళ్ళ ఎద్దకు రండి గురుకలు లేని వారులారా మీ దగ్గర నా దగ్గర వచ్చి కొన్ని భోజనము చెయ్యడి నీకు ఉచితంగా ఇస్తా అంటున్నాడు దేవుడు మీరు ఏ కష్టపడ అవసరం లేదు అందుకే ప్రయాస పడుతున్న జిల్లరా నా ఎద్దకరండి నీకు విశ్రాంతి కలగజేస్తాను అవునా కాదా ఆ విశ్రాంతి మనకు దొరుకుతున్నా మనం తీసుకుంటా దేవుడు ఇస్తా అంటున్నాడు నువ్వు తీసుకునే స్థితిలో ఉన్నావు ఇప్పుడు కదా దేవుడు అదే అంటున్నాడు మళ్ళా ఎసయా యాభై ఐదు అధ్యాయము ఆహారము దాని కొరకు మీరు ఎలా నూకలు కదా ఆహారము కానీ దాని కొరకు మీరు ఎలా నూకలు చెప్పండి మనము దాని దానికోసమే ఈ లోకంలో అనేకమైన కష్టపడుతున్నాం కదా కష్టమైన జీవితంలో జీవిస్తున్నాం ఎందుకంటే దేవుడు ఆత్మీయంగా అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తున్నమాట మనం కూర్చొని నేర్చుకోలేక ఇవన్నీ తపనలు పడుతా ఉన్నాం కదా దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేయాలనుకుంటున్నాడు నువ్వు ఏ టైం లో మనము గుర్తెరుక్కోవాలా చూసుకోవాలా కదా ఎప్పుడు చెప్తుంటేనే వింటున్నామే కానీ మనలో ఏమైనా చెప్పు దేవుని ద్వారా అడుగుతున్నామా దేవా నీకు ఏమి ఏ నేను ఉండగలుగుతాను నేను ఏ విధంగా నేను చేయగలుగుతాను ప్రభ నేను ఒకరు చెప్తుందనేది వింటున్నానే నాలో నుంచి వస్తలేదు ప్రభా నీ స్వభాం నీలో నీలో నుంచి నాకు స్వభం కలగాలి కదా ప్రభా అలాంటి స్వభం నాకు లేదు ప్రభావ ఎప్పుడైనా అడుగుతున్నామా మనము ఆ గుణగణాలే మనలో లేక ఆ దాహం అనేదే మనలో లేదు ఆత్మీయకంగా చెప్పాలంటే ఇంకేమంటున్నంటే ఈ సంబరయ్యీ ఆమె వెళ్ళి ఊరంతా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు చూడు దేవుడు దయచేమని అడగగా ఏసు వెళ్ళి నీవు వెళ్ళి నీ పెనిమితి పిలుచుకొని ఇక్కడికి రమ్ము ఆమెతో చెప్పను ఆ నాకు పెనిమిది లేడని లేడనగా ఏ ఆమెతో నాకు పెనిమితి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమితి లుండరి ఇప్పుడు ఉన్నవాడు నీ పనిమిటి కారు చెప్పే చెప్పిటివనను ఆపుకుంది ఆమెకు తెలిసిపోయింది అప్పుడు స్త్రీ ఆయా నీవు ప్రవక్తవని గ్రహించు చూడండి మీకు ఎట్లా నువ్వు ప్రవక్త ఉన్నావు ఉన్న ఉన్నట్టా చెప్పేసినావు కదా నువ్వు ప్రవక్తవి చూడు అలాంటి ఆత్మీయ జీవితంలో మనము దేవుని స్వభావం కలిగినప్పుడు ఈ లోకల్లో పాపం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ మనం నడిపిస్తా ఉంటాడు నీకు కదా అనేకమైన విషయాలు అలాంటి కృప మన దేవుడి దగ్గర మనకి పెట్టిండు అక్కడ అలాంటి కృప ప్రతి ఒక్కరికి పెట్టిండు కృప ఆ కృప లేంటో మనం జీవిస్తాం ఆ కృపల నుంచి ఎప్పుడో చదివిపోతా నరకానికి పోవాల్సిందే అంటే భూమి ఉండలేవు బతకలు వేస్ట్ సైతన్ గారు ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాడు నువ్వు ఎప్పుడో చచ్చిపోయినావు చచ్చిపోవాల్సింది కానీ ఆయన కృపలో ఉన్నావు కాబట్టి బతికిపోతున్నాం మనం ఆయన కృప లేకపోతే మనం లేము కదా ఆయన కృప లేకపోతే మనం లేము కానీ ఈమె ఏమంటుంది నువ్వు సత్యమే చెప్పి తీవ నేను అప్పుడు అప్పుడు ఆ శ్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను ఆమెకి ఎంత ఆత్మీయత్తలు తెలబడ్డాయంటే నువ్వు ప్రవక్తవే నిజమే చెప్తున్నావు నా గురించి అంతా నీకు తెలుసు ఆమెకు కదా మనసులో ఇలాంటి ఆత్మీయంగా వరము మనకు జీవితంలో ఉన్నది కానీ మనము అడుగుతలేము కదా ఎక్కడ పాపం ఉంది అక్కడ ఉన్నావన్న కూడా మనకి ఇప్పుడు ఆయన దాహము తీర్చుకుంటా ఉన్నాడు యేసు ప్రభు ఈ ఉపమానం మనకి ఎందుకు చేస్తున్నంటే అలాంటి దాహం మనకు ఉన్నదాని ఆ సత్యమైన జీవం మనలో ఎందుకంటే దేవుడు ప్రతి అనేకమైన విషయాలు భూమిని మనకు అన్ని కదా ఆత్మీయంగా విజయాన్ని పొందుకొని లోకానికి వెళ్ళి సైతాన్ని కూర్చేంత శక్తి కూడా మనకి ఇచ్చిండు ఇయ్యలేదా ఇచ్చిండు నువ్వు ఆత్మీయలో ఉంటే నువ్వు గ్రహిస్తే నీకు సమస్తంగా అర్థమవుతాయి నువ్వు ఆత్మీయలేవు కాబట్టి నీకేం అర్థం కావు ఈ లోకంలో కొత్త మిట్టలాడుతా ఉంటావు వాళ్ళతో యుద్ధం వీళ్ళతోనూ యుద్ధం వాళ్ళతో మాటలు వీళ్ళతో మాటలు ఇవే సరిపోతాయే కానీ జీవితాంతము ఇంకా దేవుడు గురించి నీకేం అర్థం కాదు దేవుడు ఆత్మీయంగా అనేకమైన విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు ముందు గుర్తు కూర్చొని నేర్చుకునేంత శక్తి మన దగ్గర లేకపోతుంది బలహీనులనే ప్రతి ఒక్క దాంట్లో బలహీనులుగా ఎందుకు దేవుడు చెప్తున్నాడు మనకు ప్రతిదినము మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే నువ్వు ఆత్మలో బలపర్చనికి నీకి కదా దేవుడు ఆత్మలో నిన్ను బలపరుస్తా ఉన్నాడు ఎందుకంటే తన స్వరూపంలో నిన్ను దాచింది కాబట్టి తనతో పాటు నిన్ను కూర్చోబెట్టుకోవాలండి నీకు అనేకమైన గ్రహించ శక్తిని ఇస్తున్నాడు కదా దేవుడు నీకు నీకు అనేకమైన విషయాలు తెలియజేయాలని చూస్తుంది ఈ ఆ ప్రవక్తని గుర్తుపట్టేసింది నువ్వు ప్రవక్తవయ్యా అంటుంది అయ్యా నువ్వెవరో కాదు నువ్వు ప్రవక్తవి కదా ఆమె గుర్తుపట్టి ఆయనని ప్రవక్తమని చెప్పేసి నయ్యా నేవు ప్రవక్తని ద్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతం అందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరశల్యంలో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇతను అమ్మా ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలము ఈ పర్వతం మీదనైనను మీదనైన ఎరశల్యంలో నైనను మీరు ఆరాధింప తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము అంటున్న ఆయన మాట ఇచ్చిండు నెరవేర్చండు ఇప్పుడు జరుగుతుంది కూడా అది మన కాలంలో కనబడుతుంది కూడా ఇది వాక్యం ఇంతగా తేటగా ఉన్నాక కూడా మనం చాలా మంది తప్పిపోతా ఉన్నాం వాక్యములని కనుక దేవుడు ఆ పర్వతం మీద వరుషంలోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు ఏమంటున్నా ఆరాధింపరు మరి ఎట్లా ఆరాధిస్తారు మరి గ్రహిస్తుందా ఈ రోజున చర్చ చేసుకున్న వాళ్ళ మరి ఎట్లా ఆరాధన చేస్తున్నారు ఎక్కడ కూడా మరి ఏ ఆరాధన చేస్తున్నారు వాళ్ళు అంటే వేరొక వేస్తున్నా ఆరాధిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు ఇంత స్పష్టంగా రాసినప్పుడు ఈరోజు చర్చలు నిర్మించుకొని ఏ ఆరాధన చేస్తున్నారు వాళ్ళు ఏ ఆత్మకు చేస్తున్నారు దేవుడు లేని దగ్గర చేస్తున్న పది ఏ ఆరాధన చేస్తో తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము దేవుడే ఈ మాట నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించు చున్నారు ఏం చేస్తున్నారంట తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు ఏ తెలియని దాన్ని ఏం ఆరాధిస్తున్నారంట వీళ్ళు తెలియని దానిని ఆమె చాలా ఆశ్చర్యపోయింది అయ్యో మేము తెలియని దాన్ని ఆరాధిస్తున్నామా మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము రక్షణ యూధిలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆరాధిస్తారంట సత్యముతోనూ ఆత్మతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చేయున్నది అది మన కాలంలో జరుగుతూనే ఉన్నది మరి ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించారంటే ఆత్మ సత్వ సత్యంతో ఎవరైనా ఆత్మతో సత్యంతో ఎప్పుడైనా ఆరాధన చేస్తున్నామో మనము ఎప్పుడైనా దేవుని పరిశుద్ధాత్మలో లీనమైస్తున్నామో మనము ఎప్పుడైనా దేవుని మనం కలిపెడుతున్నామా దేవుని మరి దేవుడు ఎట్లని ప్రార్థన వింటాడు దేవునికి మైమ పోతుందా ఈరోజు పోతున్నాము ఆరాధన కంటే మన ప్యాషన్నే సరిపోతాయి పొద్దున్న నుంచి రాత్రి దాకా గిజ్జుకోవడమే సరిపోతుంది కదా కొంచెం నలిగినా చెట్టి ఇస్తే కావాలి మనకి కదా కొంచెం కూడా ఎవరైనా ఆత్మతో సత్యంతో ఈరోజు ఎవరికైనా ఏది నలిగినా ఎవరు ఒప్పుకోరు నీటిగా పోవాలా నీటిగా చేసుకోవాలా కానీ వాళ్ళ హృదయం ఏ విధంగా ఉందనే పరిస్థితి ఎవరు ఆలోచిస్తారు మీ గ్రహించే జ్ఞానం ఉంటే బాగుండు వివేచించే అది లేదు కదా మనకు మరి ఏ విధంగా ఏ చేసినవారు ఏ ఆరాధన చేస్తున్నాం మనము చెరివం దాన్ని కదా దేవుడు స్పష్టంగా ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధిస్తారంటే ఆత్మతో సత్యముతో మరి వాక్యాన్ని ఉల్టా చేసి తిరుగుతున్నాం మనం అంతా దేవుని అబద్ధంగా చేస్తున్నాం ఈ లోకంలో అందుకే దేవుని ఉగ్రత రాబోతుంది దేవుడు సమర స్త్రీతో ఇంత స్పష్టంగా చెప్తున్నాడేనా కదా నన్ను ఆరాధించే ఎట్లా ఆరాధిస్తున్నారంట ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చేనది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తాను ఆరాధించు వారు అటువారై తండ్రి కోరుతున్నాడంట ఎవరో పరలోకమున్న తండ్రి అట్లాంటి ఆరాధన కావాలని కోరుతున్నారు నీ ఆరాధన ఎట్లుంది నీ సండే ఆరాధన ఎట్లా ఉంది కళ్ళు తెసి ఆరాధిస్తున్నావా కలుపు నిండా తిండి ఆరాధిస్తున్నావా ఉపాసం ఉండి ఆరాధిస్తున్నావా నీకు ఏ దప్పిక ఉన్నది తమరే స్త్రీకి స్పష్టంగా అర్థం చేసేటట్టు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు మరి ఆరాధన ఎట్లా ఉంది దేవుని సన్నిధిలో నీకు భయం ఉంది దానికి భక్తుంది దానికి ఏమున్నది నీ ఇంటికైతే ఆశీర్వాదం కావాలా ఏ విధంగా ఆశీర్వాదం వస్తుంది చెప్పండి దేవుడికి ఒక భయం లేదు భక్తి లేదు ఏది లేదు ఒక సత్యం లేదు కదా ఎప్పుడు సనుగుడు గునుగుడు కదా సత్యు కదా అంటే అందుకే దేవునికి అందుకే ఆరాధన చేసే వాళ్ళ ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడం అది దేవుడు తండ్రి కోరుచున్నాడు ఆరాధనని ఈరోజు తండ్రి ఆరాధన చేస్తున్నావు నువ్వు ఏ విధంగా ఆరాధన చేస్తున్నావు దేవుడు నీకు భయం లేదు వాక్యం భయం లేదు మరి తండ్రి చూస్తున్నాడు కదా మీదికెళ్ళి ఒక తీర్పు దినం దగ్గర రానై ఉన్నది మరి ఎలా మరి ఆయన తీర్పును నిలబడబోతున్నాం మనం మీ జీవితం పరీక్షిత ఏ విధంగా ఉన్నది ఈరోజు ఏ దాహంతో కోరున్నాం ఎంతమంది ఆత్మను దేవుసధికి నడిపిస్తున్నాం ఎవరి కోసం త్యాగం అవుతున్నాం ఈ లోకంలా ఎలా అలసిపోతున్నాం విషయ ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు తప్పికొన్న వారులారా రండి నీకు దేవుడు అనేకమైన విషయాల మీద ఇస్తా అంటున్నాడు ఇంకేమంటాడు రూకం మీరు వచ్చి కొన్ని భోజనం చేయండి రండి రూప లేకపోయిన ఏమయో ఇయకయ్యే ద్రాక్షరసము పాలను కొనుండి ఆహారం కాలిదాని కొరకు మీరెలా ఏం చేసినట్టే కాని దాని కొరకు మీరెలా మూకలిచ్చేదరు సంతృష్టి కలగజేయే దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేపరిచేదరు నా మాట జాగ్రత్తగా ఆలోకించి మంచి పదార్థం భుజించండి మీ ప్రాణము సారమైన దాని అందు మరి నీ విత్తనం ఎక్కడ వేసుకుంటున్నావు నీళ్ళ మీద వేసుకుంటున్నావా రాతి మీద వేసుకుంటున్నావా బండ మీరు వేసుకుంటున్నావా నూరు రెట్లా ఫలించే దాని మీద వేసుకుంటున్నామా దేవుడు మాట్లాడుతూ ఉంది కారమైన దాన్ని దాని ఫలించే దాని మీద వేసుకోవాలా మనం ఎట్లా ఫలించేటట్టు ఉన్నామా మన విత్తనం ఏ విధంగా ఉంది విత్తనం ఏ రోజు ఏ విధంగా వేసుకుంటున్నాం ఫలించేటట్టు వేసుకున్నావా పగంలో ఉంటే వెళ్ళిపోయేటట్టు వేసుకున్నామా ఏ విధంగా దేవుని సన్నిధిలో మనకి చాలా అవసరం ఉంది ఎక్కడ వేసుకుంటున్నాం విత్తనం ప్రతిదినము దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఈ రోజు మనకి ఇచ్చిన ఈ ధన్యత జీవునికి కోట్లాది వందనాలు చెప్పాలా ఈ సమయం ప్రతి దినూ జరుగుతుంది కదా మనం పోతే సండేనే ఆరాధన చేస్తే ఉపవాస ప్రార్థన సాటర్డే మన ఫ్రైడే రోజు మనకు ఉపవాస ప్రార్థన మిగతా రోజులు ఉంటుందా ఉండదు కానీ ప్రతిదినం దేవుడు మనతోని ఈ ఆన్లైన్ ప్రేయర్ లో మనతో మాట్లాడుతుంది మరి మీకు ఏ విధంగా భయం ఉన్నది దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనుషులు చెప్తున్నారు కదా నేను ఎందుకు వినాలా నేను ఎందుకు చేయాలనుకుంటున్నా కానీ దేవుడు మాటలు మాట్లాడుతున్నాం కదా మన మాటలా నేను రాసిన ఇంకా దేవుడు చేసిన మాటలు ఇక్కడ ఈ భక్తుల ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు ను ఏ విధమైన విత్తనం వేసుకున్నావు నీ ప్రాణముకు సారమైన దాని అందు సుఖింపనీయుడి అందుకే నీకు సుఖం లేకుండా పోయింది సమాధానం లేదు నీ జీవితంలో సమాధానం లేదు కదా చుట్టుపక్కల సమాధానం లేదు నీ కుటుంబమే సమాధానం లేదు నీ పిల్లల మందరూ ఎందుకు సుఖం నియమంటున్నాడు దేవుడు దేవుని అందు నువ్వు విత్తనం ఏ విధంగా వేసుకున్నావు నూరు రెట్లు పలించేటట్టు వేసుకున్నావా చెవి నా యుద్ధకు రండి మీరు మీరు వినిన ఎడల దేవుడు ఏమంటుండో చవియోగి నా యుద్ధకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు చూడు ఆయన మాటలు చెవి అంటున్నాడు చెవి అంటున్నాడు ఆయన మాటలు ఆయన మాటలు జాగ్రత్తగా వినుంది మీరు విని మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దేవుడు మనకు నిబంధన చేశాడు కానీ దేవుని బిడ్డలు వాగ్దానం అంతా పూడగొట్టుకుంటారు మన పితరుల నుంచి వచ్చిన వాళ్ళందరూ అబ్రాహ్మించేవుడు వాగ్దానం ముందుటి నుంచే కదా నోహం నుంచి అందరి నుంచి దేవుడు వాగ్దానం చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చినా కూడా అందరి జీవితాల వాగ్దానాన్ని మర్చిపోయిండ్రు వాళ్ళ జీవితాలు అన్ని దేవుడికి విరుద్ధంగా తిరిగిన్నారు ఈరోజు దేవుని బిడ్డలు కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని మళ్ళీ గుర్తు ఉన్నాడు కొత్త ఒక బిడ్డను హెచ్చరిస్తా ఉన్నాడు కానీ ఈ రోజు నీకు భయం భక్తి ఉంటే ఆ వాగ్దానానికి అనిత్య నిబంధనలు నువ్వు జీవించాలా దేవుడు నాకేం నిబంధన చేశాడు ప్రతి ఒక్క ప్రవక్తకే నిబంధన చేశాడు తెలియజేస్తూనే ఉన్నాడు ఈ రోజు వారికి దేవుడు చూపిస్తూనే ఉన్నాడు చూడు మీరు వినియాలన మీరు బ్రతుకుదురు నేను నీతో నిబంధన నిత్య నిబంధన చేసేదను దావిదనకు చూపించిన చూపిన శాశ్వత కృపను నీకు చూపదును ఇదిగో జనములకు సాక్షిగాత నియమించిన ఎట్లా జీవించడు దావీదు అని ఎవరు దావీదు గొర్రెల కాపరి ఆయన విభేత చూపించడు దేవునికి ఆయన ఏ విధంగా ఉన్నాడు ఒక గొర్రెల కాపరి ఆయనకి ఏమి తెలియదు ఒక మొరటివాడు ఆయనది ఏముందనే జీవితంలో ఏమీ లేదు ఒక అట్ట పట్టుకొని గొంగలు పెట్టుకొని పోయేవాడు చెట్లది మధ్యలో పొదల మధ్యలో ఉండేవాడు గొర్రెలు పెట్టుకొని మోపేవాడు ఈ రోజు మనకు జీవితం ఉన్నదా దేవుడికి అన్ని విధాలుగా ఆపేసరిటీ అన్ని ఇచ్చేయండి నీకు కథ సుఖంగా ఉండనీకి కానీ దేవుని మర్చిపోయినావు దేవుని శాశ్వతమైన కృపను మర్చిపోయినావు ఆయన కృప రాకపోతే నువ్వు వెల్దుడమే నువ్వు మృతుడవే అంటున్నాడు దేవుడు ఇక్కడ ఏమంటుండు ఇదిగో జనములకు సాక్ష్యాత నియమించిన ఎందుకో అంటే బిదే చూపించిండు దావీదు ఇంకేమంటున్నాడు దేవుడు ఇదిగో జనముకు సాక్ష్యాత నియమించింది జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించింది ఎట్లా నియమించిందట ఒక రాజుగా ఒక అధిపతిగా నియమించి నియమించిందంట ఇంకేమంటే నేను ఎరగని జనములు నీవు పిలిచేదవు నేను ఎరగని జనము యహోవా నిన్ను మహిమ పరచగా చూచి నీ దేవుడిని యహోని బట్టి ఇద్దరుల పరిశుద్ధ దేవుని బట్టి నీ యొడ్కు పరిగెత్తుకొని వచ్చేదరు ప్రతి ఒక్క మహిమ దేవునికి కలుగుతుంది నీ జీవించే విధానము నీ విధానం ఏ విధంగా ఉంది కదా దేవుడు ప్రతి దేవుడు మరి దావెదికి శాశ్వతమైన కృప చూపించింది ఆయన ఎందుకంటే ఆయన విద్యత కలిగి జీవించింది దేవుని పట్ల ప్రతి అందుకే కీర్తన అనేకమైన విషయాలు మరి దావెదు ఆయనని దేవుణ్ణి స్మరణకు తెచ్చుకొని దేవుని సూచిస్తా ఉంటాడు కీర్తనలో కదా ఆయన కృప నిత్యం ఉండును శాశ్వతంగా ఉండును అనేకమైన విషయాలు దేవుడు తెలియజేస్తా ఉంటాడు అక్కడ దావేదు ఆ దావేదు ఉలకపోస్తూ ఉంటాడు దేవుని ప్రేమను దేవుని ఆత్మలో కదా దేవుని అంటూ ఎంతగానో దేవుడు ఉరకపోతూ ఎందుకంటే దేవుని సృష్టి ఎందుకంటే ఆయన శాశ్వతమైన కృపలో పెట్టిండు దేవుని కదా ఆయన చూడు దేవుడు శాశ్వతమైన కృప దావిడికి ఇచ్చిండు ఆ కృప మనకు కూడా దేవుడు ఎందుకంటే వాగ్దానంలో నువ్వు కూడా ఉన్నావు కదా ఆ కృపలో కాబట్టి దేవుడు మనకు కదా ఆ కృపలో నువ్వు కూడా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తా కదా ఆయన కృప నిరంతరముడును కదా ఆయన కృప నిరంతరం ఆయన దేవుని అందు సూచిస్తా ఉంటాడు మైమపరుస్తా ఉంటాడు దేవుని అందు చూడు ఆయన కృప శాశ్వతమైన కృప కదా ఆయన కృప నిత్యం ఉండును ఆయన కృప ఎప్పుడు నిత్యం ఉంటుంది ఆయనకి ఎందుకు అంటే దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన జనముకు రాజధాధిపతిగా చేసిండు దేవునికి విధేత చూపించినప్పుడు దేవుడు ఆయనతోని అనేకమైన విషయాల ద్వారా వాగ్దానం చేసిండు నిత్య నిబంధన చేసినప్పుడు కానీ తటోక కూడా ఆయన విజేత మనం కలిగి జీవించామని దేవుడు చెప్తున్నాడు అదే కదా ఎవరు ఎరగని జనము నీ ఎద్దకు పరిగెత్తుకొని వస్తారు ఎందుకు అంట అట్లాంటి భయమ దేవుడు మనకు కలగజేసిండు అందుకే దేవుడు అంటున్నాడు ఇంకా ఏమని దేవుడు అని బట్టి ఇజ్రాయల పరిశుద్ధ దేవుని బట్టి నీ యుద్ధకు పరిగెత్తుకొని వచ్చేదరు యహోన్ నీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకొడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి ఆయన సమీపంగా ఉన్నాడు నువ్వు అడుగుతాన్ని చూపిస్తాడు నువ్వు ఏది కావాలని అది ఇస్తాడు నువ్వు ఏది అడుగుతున్నావు ఆత్మీయకంగా దేవుడి నీతో మాట్లాడుతుడు యహోవ దొరకు కాలమందు ఆయనను వెతుకుడి వెతకమంటుండు ఇది దొరుకు దేవుడు అంటున్నాడు మరి దొరుకు కాలము కాలము ఆయనను వెతుకుడి అంటున్నాడు అంటే ఇది భయంకరమైన స్థితిలో మనం ఉండబోతున్నాం యొహో మీకు దొరుకు కాలము వెతుకుండి ఆయన మీకు సమస్తము చూపిస్తాను ఎంత ఆసక్తితో నుంటే నువ్వు ఎంత దప్పికొనుంటే దేవుని పట్ల అనేకమైన విషయాలు కూడా నీకు బయలుపరుస్తాడు దేవుడు ఎందుకంటే వాళ్ళ రుచిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ దాహము ఆ రుచి అనేది ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొని ఆయన సమీపంగా దగ్గర వాళ్ళు కదా మనకు అనేకమైన వాక్యాల చేత ఈ రోజు నీతో మాట్లాడాలనుకుంటుంది దేవుడు నిన్ను నీకు కనబడాలనుకుంటాడు దేవుడు కానీ మనం సమీపం ఉంటాడు కానీ మనం ఇంట్లోకి రానియలేం మన హృదయంలోకి రానియలేం ఆయన చూడలేకపోతాం ఎందుకంటే మన పాపాలే అడ్డొస్తాయి కదా కదా మన పాపాలే అడ్డొచ్చి దేవుడు చూడలేకపోతాం అదే చిన్న ఈ బలహీనతలు ఈ లోకంలో ప్రతి ఒక్కదానికి చిన్న కోపం ఉన్నా ఏది ఉన్నా కూడా దేవుని మనం చూడలేం అందుకే హృదయ గలవారు దేవుడు దేవుని చూచడరు అంటాడు అతశు వార్తలు ఎందుకంటే మనలో ఎటువంటి పాపం ఉన్నా కూడా దేవుడికి అస్తాము దేవుడికి ఇష్టం ఉండదు అందుకే ఆయన సమీపంగా ఉన్నాడు మనకి కదా ఆయనను వేడుకొనడి ఆయన వేడుకొని ఆయన అడగండి నీకేది కావాలో అడగండి నువ్వు ఏ విధంగా దప్పికొనున్నావు ఆత్మీయకంగా దేవుడు ఏది ఇయకపోయినని ఈ లోకాన్ని పనికి దానికోసము కాని దానికోసము కష్టపడుతున్నావు వేస్ట్ చేసుకుంటున్నావు టైము అందుకే దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు కదా దేవుడు ప్రతి దాంట్లో దాహం కొని ఇంకోటి ఇంకోటి ఏంటంటే వ్యూహాన్ స్వార్త కదిహేను అధ్యాయము మొదటి వచనం చూద్దాము నేను నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగా ఆయన తీసి పారవేయను పలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి తీగను తీసివేయను ఒకటే మాట దేవుడు ఇక్కడ చెప్తుంది రెండో వచనం మొదటి రెండు వచనాల్లో నేను నిజమైన ద్రాక్ష వలిని ఇంకేమంటే నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని తీ ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేశాడంటే తీసి పారవేను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవలనని కోరుతున్నాడు ఆయన నువ్వు పనికి రాని దానిలాగా తీగలాగా నువ్వు ఉంటావా పనికి వచ్చే దాంట్లో ఫలించే దానిలాగా ఉంటావా ఈ మాటలు చెప్తున్నాడు ఎక్కువ ఫలించాలని ఆయనకి ఎక్కువ ఫలించాలని ఇష్టము దేవుడికి తండ్రికి ఇష్టము నాలో ఫలింపని ప్రతి దానికి దేవుడు ఎందుకంటే పాడు వద్దు ఈ విత్తనం ఎడికే ఉంటది ఇది వీడికే ఉంటారు ఎంత చెప్పినా ఎంత చేసినా ఇది వడికే విత్తనం విధానం కదా మనిషి గుణాలు తెలిసిపోతా ఉంటాయి నువ్వు ఆత్మలో ఉన్న వాళ్ళకు ఎందుకంటే ఎంత చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళు ముందుకు జరగరు దాన్నే స్ట్రక్ అయిపోతారు ముందుకు రండి ఇట్లా చేయండి ఇట్లా పెట్టండి ఎందుకు చెప్తున్నామంటే ముందుకు ఎక్కువ పాలిస్తావు ఇక్కడ ఫలించలో ఇంతవరకే ఉంటది నీ జీవితం నువ్వు మొత్తం దేవుల్లో ఉండాలి అంటే నిత్య జీవంలో ఆయనతో పాటు ఉండాలంటే నువ్వు ముందుకు ఎక్కువ ఫలించాలని చాలా మందికి బ్రదర్ సిస్టర్స్ అందరికీ ఇదే ఆశ ఎక్కువ పాలించాలి ఎట్లా పాలించాలని ఎప్పుడన్నా అడిగినమా ఎప్పుడు మనం దేవుని అడగం పనికిరాలని కోసం ఈ లోకం అన్నీ కొట్లాడుకుంటాం అడుగుతా అంటే దేవుని దగ్గర ఏడుస్తాం తలేస్తాం ఉపవాసం ఉంటాం ఏమేమో పనికిరాని దానికోసం కానీ ఫలించమని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు కదా ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలించాలని నాకు ఆశా ఉందంటాడు తండ్రికి కదా దేవుడికి ఎక్కువ ఫలించాలని చాలా ఇష్టం మనకి పనికిరాని దాన్ని అవుతాయి దేవుడు తీసి పారవేస్తా అంటున్నాడు నువ్వు జైలి కోసము దప్పికొని ఉంటున్నావు ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన అదొక్కటే ఈరోజు ఆత్మీయంగా దప్పిక కొన్ని ఉంటే ఆ శాశ్వతను కృపలోనూ ఉండగలుగుతావు నీ ప్రాణము తారమైన దాని అందు సుఖింపనీయని నువ్వు పనికి రాని దాంట్లో మనకు ఫలింపకుండా అది ఏమైపోతుంది అంటే నష్టపోతుంది ఈ లోకంలోనే నువ్వు చూసుకుంటది నీ జీవితం నీ కుటుంబం ఆయన కృపలోకి రాలేవు అందుకే సుఖింపనీయండి ఆయన వాక్యము సారమైన దాంట్లో చేసుకోమంటున్నాడు ఫలించే దాంట్లాగా మనం ఫలించేటట్టుగా ఉండాలా మీ ప్రాణాలి మీ ప్రాణం కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు మీ ప్రాణము సారమైన దాని సుఖంప నీయుడి ఎట్లా సుఖింప దేవుడు వాక్యం వలనే ఫలింపగలుగుతావు కదా ఆనాడు దేవుడు సమరేదీనుడు కూడా అట్లనే ఆమెను నువ్వెట్లు ఫలించేటట్టుగా ఆమెను ఫలింపజేసింది కదా ఆమె గ్రహించేసింది ఆమె నేత్రాలు రవబడ్డాయి ఆ పాపమైన నేత్రాలు పోయినాయి కూలిపోయినాయి కాలిపోయినాయి ఆమె దేవుని అందు ఆసక్తితో ఎదురు చూసింది కాబట్టి ఇది ఎవరు నన్ను కనిపెడుతుంది ఎవరు ఈయన నాకు తెలియదు అరే ఈయన ప్రవక్త కదా అని ఆమె ఆశ్చర్యపోయి నువ్వు నిజమే చెప్తున్నావని మరి నేను ఎట్లా ఆరాధన చేయాలా అని దేవుని దగ్గర అడిగిందామె మనం ఎప్పుడైనా అట్లా దేవుని కృతజ్ఞతగా దేవాన్ని నేను తెలుసుకోవాలా నీ గురించి ఎట్లా నా గురించి ఏం సిద్ధపరచినావు నీ పరులోకలు ఏమైనాయి నా పట్ల ఏంది నీ కుఫ నీ సంకల్పం ఏంది భూమి ఎందుకు పుట్టినా భూమిది ఎలా ఉన్నా మరి ఏం చేయాలని ఎప్పుడైనా దేవుడు సత్యాన్ని అడిగినామా ఎప్పుడు అడగము ఎక్కడ వేసుకున్న అంతవరకే మాకు చాలు అనే జీవితం మనం ఉన్నాం ఎందుకంటే దేవుడు ఫలించాలని ఎక్కువ ఫలించాలని ఫలించేది పని ఎక్కువగా ఫలించాలని నేను ఆ పనిలో ఆ పలించే దాంట్లో మనము జీవిం కలగాలని ఈరోజు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నువ్వు దప్పికొనున్నావా దేవుని యద్దకు రావాలా ఆ నీళ్ళ యుద్ధకే రాండి ఆ జీవజలకు ఊట దగ్గరకే రావాలా ఆ ఏసు ప్రభు దగ్గరనే నీకు సమస్తం ఎందుకంటే రాబో దినాల్లో భయంకరమైన దినం నువ్వు ఊహించలేవు న్యూస్ విని ఇక్కడ వినేసరికి నీకు శరీరం బలహీనమై ఏదో ప్రార్థన చేస్తున్నవే కానీ దాని గురించి దీని గురించి భయంకరంగా జరగబోతుంది దాని గురించి ఎవరు గ్రహించగలరు ఆ నీల యుద్ధకు ఇప్పుడే ఆయన సమీపంగా ఉన్నారు కదా ఆయన ఏమంటారు యహ దూకాలం అందు ఆయన వెతుకుడి ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకోమంటున్నాడు ఇప్పుడే టైం అయిపోయింది లేదు ముద్రించుకున్నాక భయంకరమైన దినాలు ఉండబోతుంది ఎవడైతే విడబడతాడో ఎవరైతే ముద్ర లేరో వాళ్ళకి భయంకరమైన స్థితి రాబోతుంది దేవుడు తెలియజేస్తున్నది ఒక్కటే ఆ స్థితిలో మీరు ఉండకూడదని దేవుని ప్రేమ ఆయన త్యాగము వ్యర్థం కావద్దు రక్షణ మన కొరకు ఎంతగానో సిద్ధపరిచిండు అదంతా వ్యర్థం చేసుకోకండి బిడ్డల్లారా అని దేవుడు మరి ఆయన మాటకు ఈ రోజు చెవి యొద్ధ జీవితాంతం ఎలా ఉంటారంట చెవి యోగన రండి మీరు వినే అని ఎలా బ్రతుకుతారు జీవితాంతం దేవుని కృపలో మన కుటుంబం అంతా నువ్వు చేసిన ప్రార్థన కాకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట అందుకనే ఈ రోజు ఆ నీళ్ళ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి ఆ నీళ్ళ ఆ వాక్యం దగ్గరికి వెళ్ళండి దేవుని దగ్గర అడగండి ఆ సమరయస్త్రి ఏ విధంగా అడిగింది ఎలా చేయాలా ప్రభును ఎట్లా ఆరాధన చేయాలా ఆయన దగ్గర కూర్చొని అడగండి దేవుడు సమస్తాని మీకు కలుగజేస్తాడు చిన్న వాక్యము దేవుడు జీవించిన దాకా ప్రార్థన చేద్దాం స్తోత్రమైనా పరిశుద్ధుడా మేము ఉన్నత సరశక్తి మంత్రి జీవం గల వందనాలు ప్రభా ఇంతవరకు వాక్యం మాత్రం మాట్లాడిన విధానాన్ని పట్టి నీకు వందనాలు ప్రభా మా కొరకు మీరు ఎంతగానో యేసు ప్రభాని సంకల్పాన్ని చిత్త నెరవేర్చనీకున్నాం ప్రభా దేవ చోటు వేయకుండా ఉన్నాం ఈ లోకంలో పడి మేమెంతగానో నష్టపోతున్నాం నాయన తండ్రిని ప్రాణాలు సుఖింపని ఏమని చెప్తున్నారు నాయన తండ్రి వందనాలు ప్రభా మాకు యేసుకృష్ణ నామంలో మంచి ఫలను ఫలించే శక్తి మాకు దయచేయండి మూరుట్ల ఫలు మేము పొందుకోవాలా ప్రభ తండ్రి నీకు వందనాలు బహువ ఫలించడం నీకు ఇష్టమన్నాయనా నా తండ్రి నీకు స్తోత్రంలోనైనా ఎక్కువ ఫలించడం నిశ్చిత్తమైనది నా తండ్రి యేసుప్రభ ఫలించే తీగలాగా మేము తయారు కావాలా అనేక మంది నేను తీసుకొని మేము రావాలా ప్రభ నాటి ఫలింప చేయాలా తండ్రి అలాంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి అందుకేసులో యేసుప్రభ దివాలతో దానించి వాడు ధన్యుడంలో ఉన్నాయన అందుని బట్టి నీకు స్తోత్రం అయినా వాక్యత మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి రక్షించి కాచి కాపడంలో ఈ రోజు హృదయంతో మాట్లాడాల ప్రభా అలాంటి తప్పికొని మేము ఉన్నమైన ఆత్మలో ప్రభా అనేకమైన రక్షణ తీసుకొని మేము రావాలా మీదకే తీసుకొని రావాలా ప్రభా అనేకమైన జనాంగా తీసుకొని రావాలి ఎంతమైన భయంకరమైన పాపంలో ఉన్నారని ఆయన దేవస్ ప్రభ ఈ లోకంలో పీడింప దుష్ట ఆత్మ నుంచి పీడింపబడుతున్న ఆత్మలనైనా ఆయన దాని నుంచి విడుదల పొందునకు ఎస్పరం సంఖ్య తీసుకొని రావాలా ప్రభ అది కేవలం నీ యుద్ధనే జరుగుతుంది నాయన నీ నామంలో జరుగుతుంది నాయన విడుదల పొందనికి ప్రభ గొప్ప దేవ సరశక్తి మంత్రి జీవంగల తండ్రి నీకు వందన సూత్రం నాయన ప్రతి ఆత్మ రక్షింపబడును రాక దేవ కూడా నశించే నీకు నాకు ఇష్టం ఉంది నాయన తల్లి వాళ్ళ కొరకే లోకానికి వచ్చినాను ప్రభా రక్తం కాచినానను ప్రభ వాళ్ళకొకే ప్రాణం పెట్టినానను ప్రభావ అందుని బట్టి కు స్తోత్రమేనా అది బరిదం కాకుండా ప్రభా రక్త ప్రోక్షణ ని దచ్చేయండి ప్రతి ఒక్క ఆత్మ కోసం ప్రార్థిస్తున్నానైనా వాళ్ళంతా రక్షణ మార్గాన్ని తీసుకొని రండినైనా దేవాల పాపాలను శ్రమించమని నిర్భమే అడుగుతున్నాను ఆయన నా తండ్రి నీ నామంలో ఏది అడిగినా ఇస్తాను నా ప్రాభ నీ నామం పెట్టుకొని అడుగుతున్నాను ప్రతి ఒక్క ఆత్మ కోసం ప్రార్థిస్తున్నానైనా వాళ్ళు నశించడానికి వీలేదు దేవ ఏస్తున్నామని వాళ్ళంతా ముద్ర పొందని దాకా ఆయన వాళ్ళ ఆత్మలని ముద్రింపబడని దాకానైనా నరకానికి పోలికి పీల్లేదు ప్రాబ ఈ రోజు ప్రార్థిస్తున్నానైనా గొప్ప అద్భుతం జరిగించండి సైతం చేతి నుంచి విడుదల పొందును కాక ఆ రాజ్యాలని కూలిపోను కాక రేహత సూర్యత కబాల సూర్య గొప్ప విజయానికి దయచేసి వాళ్ళందరినీ మీరు బలపరచండి రక్తంతో కడవండి నా ప్రభావన తండ్రిని సోత్రం చెల్లిస్తుంది వాళ్ళంతా రాజ్యాన్ని కట్టే బిడ్డలు ప్రభ సైతం రాజ్యాన్ని కూర్చాలా తొక్కాలా వాని నలగదు కాల నిలోని పాతలు బంధించారు ఎలా రహిత తక్క బాలికి వాళ్ళ వేదల పొందిని సాక్షిగా జీవించాలా ప్రభా అలాంటి శక్తిని దయచేయండి ప్రతొక్క ఆత్మ చుట్టూ అగ్గీకర్షణ పెట్టింది పొరొక దిగ ఏసు పొరలక దూతలను భూమి మీద ఎలా రహితక్క బాలశికి గొప్ప విజయాన్ని దయచేసి ప్రతొక్క ఆత్మతో మీరు మాట్లాడండి తండ్రి కొత్త ఒక పాపాన్ని విడిచిపెట్టడం దాకా సమూహాన్ని కూర్చోయడం దాకా దిక్కుందరు ఏసు ప్రభా ప్రతం మీడితో మీరు మాట్లాడండి తండ్రి నీకు వందడానికి ప్రభావ నిస్తే తీసుకొని రావాలా అలాంటి శక్తిని దయచండి అలాంటి ప్రయాసం దేవ సంపూర్ణమే జీతం దయచేయండి ప్రతొక్క బిడ్డకి ఎక్కువ సందే కలిగి ఉండాలి దేవ సమర్పణమే జీవితం దయచేయండి తండ్రి నీకు వందనాల ప్రభావ తండ్రి నీకు స్తోత్రంలో చెల్లితాం ప్రతొక్క బిడ్డ మీరు అభిషేకిచ్చినారు మీ కడవరి వర్షం ఎసుకు ప్రభావ కుమరిస్తానాలను మా మధ్యలో ఇచ్చిన విధానం పట్టి నీకు వందన ఆనాడు వేసు ప్రభా మీరు మాట్లాడినారు ప్రభావ కళ్ళు తెరిచినారు ప్రభా ఆత్మీయ జీతాలు వేసు ప్రభాక్ తెలియజేసిన విధానం పట్టి వందనని ఈ రోజు కూడా మాకు తెలియజేసిన విధానపట్టి నీకు వందనాలను తండ్రి ఆత్మతో సత్యంతో మేము ఆరాధన చేయాల నిన్ను మయమపరచాల నీ మహిమ భూమి మీద దిగులు రాఖానైనా దేవ గొప్ప విజయాన్ని దయచేసి ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడి సరిచేసి స్వామిడిగా నిలబెట్టుకొని ప్రతి మేమ నీకే చెల్లిస్తూ నజరనే ఏమి అడిగేట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేసర్బుల కృప వెళ్ళప్పుడు సదాకాలం మనందరికీ చూడు కాక ఆమీన్ ఆమీన్ సార్ ప్రైజ్ లో ప్రైజ్ లో అందరికి ప్రైజ్ మరి